బ్రమస్పత ఆనశ్వృతి సాధన శ్రీమహాంగిపతయ నమ సవసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా అనన్యాశ్చింతయంతో మా జనాపర్యపాసతే యోగక్షేమం వహా్యహం వాళ్ళిద్దరినీ లోపమించేయండి వాళ్ళిద్దరినీ ఈ శ్లోకానికి అవతారిక నిష్కాశి అంటే ఇంతకు ముందు గడిచిన రెండు శ్లోకాలలో సకాములుగా ఉంటూ అంటే ఎవేవో కామనలు మనస్సులో పెట్టుకుని ఈశ్వరుణ్ణి ఆ కామనల పరిపూర్తిగా ఆరాధించే వాళ్ళు ఆ వాళ్ళ యొక్క స్థితిగతులను వర్ణించి చెప్పినారు ముఖ్యంగా సకామత్వము అంటే ముఖ్యంగా స్వర్గా స్వర్గాదిలోక ప్రాప్తిని ఆకాంక్షించి యజ్ఞయాగాదులను చేసేవాడు స్వర్గానికి నిచ్చెనులు వేయుట అంటారే అదనమాట నేను ఇంకా లేవను నీ పేరేమి పేరు వద్దులే ఇదిగో చిన్నపిల్లలు మామిడి పళ్ళు చాలా ఇష్టపడతారు పెద్దవాళ్ళు ఎంత తిన్నావు ఒకటి సో నేను చిన్నప్పుడు ఊళ్ళో వెళ్తూ ఉంటే పిలిచి బ్రహ్మచారిలో ఉండేవాళ్ళం గురుకులంలో చూస్తుండే వాళ్ళం తినకాది వివా ఎలా పడితే అలా ఉండేది అప్పుడు ఎవరో పిలిచి మామిడి పండు తింటావారు అడిగితే సరే ఇప్పుడు ఇచ్చి వాడు సో సకామాహ స్వర్గానికి నిశ్చందలు వేస్తూ ఉంటారు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు దీన్ని చిత్రం ఏంటంటే అటువంటి కామ్యకర్మలని భగవద్గీత నిందిస్తున్నాయి నిందించడం అంటే ఏదో తింటుంది అనుకున్నారు మిమ్మల్ని ఖండిస్తుంది సో భగవాన్ బుద్ధుడు కూడా ఖండించాడు అయితే కొంచెం తేడా ఉంది రెండింటికి ఎలాగంటే కామ్యకర్మలతో పాటు నిత్యకర్మలని కూడా ఖండించాడు ఆయన అంటే ఆయన అలా నిత్యకర్మలను కూడా ఖండిస్తున్నాను అని చెప్పలేదు ఇంకా సెపరేట్ చేయలేదు కర్మకాండని ఖండించాడు ఆయన వేరే శంకర భగవత్పాదులు ఏం చేస్తారంటే సెపరేట్ చేస్తారు నిత్యకర్మలు కామ్యకర్మలు నిత్యకర్మల్ని చేయండి కామ్యకర్మల్ని మానేయండి అని ఆ ఇక్కడ చెప్తారు అటువంటి చిన్న తేడా ఉంది భగవాన్ బుద్ధుడు అలా చెప్పాడా అంటేమో నేను అడగను బౌద్ధ మతానికి వైదిక మతానికి ఉన్న మౌలికమైన భేదాన్ని నేను మీకు ప్రస్తావించినాను మంచిది సో ఈ విధంగా కామ్యకర్మలు చేసేవారు స్వర్గాన్ని పొందారు అని అనుకున్న సందర్భంలో అంటే కామ్యకర్మ చేసేస్తే వెంటనే స్వర్గం వచ్చేదిగా మీకు ఈ సంగతి తెలుసా కామ్యకర్మ యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం వస్తుంది అన్నట్లయితే ఎవ్వరూ యజ్ఞం చేయరు కాబట్ మీకు అర్థమైపోయింది పాయింట్ యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం వస్తుంది అంటే ఎవరు స్వర్గం చెయ్యరు ఆ యజ్ఞం చేయరు థ్యాంక్ గాడ్ యజ్ఞం చేసిన వెంటనే రాదు అది ఎప్పుడో వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి యజ్ఞం చేస్తారు కాబట్టి ఆ కామ్యకర్మ యజ్ఞం చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది తర్వాత మృత్యువును అధిగమించాల్సి ఉంటుంది అంటే దేహాన్ని త్యాగం చేసి అప్పుడు ఇంకా ఆటంకాలు ఏమీ లేకుంటే కామ్యకర్మ యొక్క ఫలము స్వర్గము లభిస్తుంది అలా లభించిన పక్షంలో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసాము ఈయన ఏమంటారంటే ఇంగ్లీష్లో ద బెస్ట్ కేస్ సినారియో అంటారు అంటే ఏ ఆటంకాలు లేకుండా అంతా సక్రమంగా నడిస్తే అలా ఉంటుంది క్షీణేపుణ్యం మృత్యులోకం విషయం అది బెస్ట్ కేస్ సినారియో ఏవైనా ఆటంకాలు ఉన్నాయంటే ఇంకా స్వర్గం లేదేం లేదు అది ఇప్పుడో తర్వాత వస్తుంది ఇప్పుడు అది రాను కూడా రాదు ఈ విధంగా కామ్యకర్మల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది ఏ పునః దీనికి పునః అంటే దీనికి భిన్నంగా ఏ ఎవరైతే నిష్కామ కామనులు లేకుండా ఉంటారు కామనలు ఉండవు కామనులు లేకుండా ఉంటారు నిష్కాములుగా ఉంటారు అలా ఉండాలి కూడాను ఉడికే నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకోవడం అన్నది అది చిన్నపిల్లల ప్రవృత్తి చిన్నపిల్లలు పెద్దల్ని తల్లిదండ్రులని సతాయిస్తూ ఉంటారు ఏమని నాకు ఆ చాకలెట్ కొనిపెట్టు నాకేమో ఈ పండు కొనిపెట్టు అని సతాయిస్తూ ఉంటాను సో నేను ఒక అమ్మ పిల్లవాడిని ఎత్తుకుని వెళ్తూ ఆ పిల్లవాడు సతాయిస్తున్నాడు ఆమె నేను అడిగాను ఏమో ఏమి నేను సతాయిస్తున్నాడు ఏమిటి రావును స్వామి దీనికోసం సతాయిస్తున్నాడు అంటే చాకులెట్ కోసం ఇస్తున్నాడు నేను ఎక్కడి నుంచి పట్టుకున్నాను ఇప్పుడు చాకులెట్ ఉంటాయో నువ్వు చెంత చేయగలి నా దగ్గర ఉన్నాయో నేను చాకలెట్ ఇచ్చి సో చిన్నపిల్లలు నాకు ఇది కావాలి అది కావాలని సతాయిస్తారు కానీ దాని యోగ్యత ఎంత అని ఆలోచించారు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఈ సకాములు అలాగే ఉంటారు నాకు స్వర్గం కావాలి నాకు భోగం కావాలి అని అని అలాగంటే పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా కామనలను కలిగి ఉండుట అవేవో చాలా మంచివని అనుకునుట భ్రమ వ్యామోహం వాటిని పరిపూర్తి చేసుకున్నటకై ఉద్యమించుట ఇదంతా కూడా సంసారం పెద్ద సంసార బంధం అది మనం ఇప్పుడు ఏ పునః దీనికి భిన్నంగా ఎవరైతే నిష్కామ కామనలు లేకుండా ఉంటారో ఎవరు కామనలు లేకుండా ఉంటారో వాళ్ళకి శంకర్లు టైటిల్ ఒకటిచ్చారు ఏమని సమ్యక్ దర్శన యథార్థ దర్శనము గలవారు ఈ యథార్థ దర్శనం రెండు విధాలు ఈ సందర్భంలో అదేమిటంటే కామన సిద్ధిస్తే ఏమవుతుంది ఆనందం కలుగుతుంది ఆనందం కామన సిద్ధితో సంబంధం లేకుండా నా స్వరూపమునందే ఆత్మానందము గలదు ఒకటి రెండవది కామన సిద్ధించటం అనేది మిథ్య స్వర్గం సిద్ధించిన స్వర్గం కూడా ఓ కాలంలో వచ్చి ఇంకో కాలంలో పోయిదే కనుక మిథ్య ఏదైతే ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో పోతుందో అది మిథ్య అది అని స్పష్టంగా స్వప్నము మిథ్య అంటే స్వప్నము వంటిది స్పష్టంగా దర్శిస్తూ ఆ విధమైన దర్శనము అంటే విషన్ ఇప్పుడికే ఇంటలెక్చువల్గా కబుర్లు చెప్పడం కాదు స్పష్టంగా దర్శిస్తూ అటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఈశ్వరుని ఆరాధిస్తారు ఏ జనా పర్యుపాసతే అని మనం నిన్న శ్లోకం చూశాను ఆ శ్లోకంలో ఒక పాయింట్ నేను బాగా హైలైట్ చేశాను ఇంకొక దానికి కరస్పాండింగ్ కరాలని ఒకటి చెప్పేది ఉండే అప్పుడు సరిపడలేదు టైం ఇప్పుడు చెప్తున్నాను సో అనన్యాహ అనే అనన్య అన్య శబ్దాన్ని నిషేధించుట ద్వారా వస్తు పరిచ్ఛేదాన్ని పర్యూపాసతే అనే పరి అనే పదప్రయోగం చేత దేశ పరిచ్ఛేదాన్ని నిత్యయుక్త అనే చోట నిత్యశబ్ద ప్రయోగం చేత కాల పరిచ్ఛేదాన్ని భగవద్ శ్రీకృష్ణుడు నిషేధించినాడు ఈశ్వరునకు దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేవు అని నిర్దేశించినాడు ఆ శ్లోకంలో ఆ మాట చెప్పాను అంటే దానికి తాత్పర్యం నేను ఎలా చెప్పానంటే అన్ని కాలములలో అన్ని దేశములలో అన్ని వస్తువులలో మీరు ఈశ్వరుణ్ణి దర్శించండి అని ఆ విధంగా అది మనం చూసాం సరే సర్వమునందు ఈశ్వరుని దర్శించుట అది సమ్యక్ దర్శనం దాన్ని అంటారు అసమ్యక్ ఎలా ఉంటుంది వీడు శత్రువు వీడు మిత్రుడు వీడు నావాడు వీడు పరాయి అని అలాగా మీరు విభాగం చేసి చూసినట్లయితే దానిని అసమ్యక్ శత్రువు కావచ్చు మిత్రుడు కావచ్చు స్వా కావచ్చు పరా కావచ్చు ఏదైనా ఏమైనా అందరిలో ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మయే నా హృదయంలో కూడా గాలాడు అని దర్శించుట అది సమ్యక్ దర్శనం సో అంతటా ఈశ్వరుని దర్శించుట అదొకటే అది బానే ఉంది ఇంకొకటి ఏమిటంటే సర్వదేశములలో సర్వకాలములలో ఈశ్వరుణ్ణి స్మరించుట చింతయంత అని ఉంది కదా ఉపాసించుట లేక భావన చేయుట స్మరించుట అంటే చిత్త ప్రవాహము ఈశ్వరుని వైపే ప్రసరించవలను సర్వకాలముల యొందు దీంట్లో ఒక శంక ఉన్నది అది ఎప్పుడైనా బోధ అనేది ముఖ్యంగా భగవద్గీత వంటి ప్రాక్టికల్ టెక్స్ట్ అనుష్ఠానం అనుష్ఠాన వేద ప్రాక్టికల్ వేద దీని సందర్భంలో చేసే బోధ అది సంభవము కావాలి ఇట్ మస్ట్ బి ప్రాక్టికల్ పాసిబుల్ అవ్వాలి అప్పుడే సాధకులు దాన్ని అందుకోగలుగుతారు కాబట్టి సర్వదేశములలో సర్వకాలములలో ఈశ్వరుణ్ణి స్మరించుటే ఎలా సంభవము ఇజ్ ఇట్ ప్రాక్టికల్ అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది రోజు గృహస్థున్నాడనుకోండి ఏ కర్తవ్యకర్మలు ఉంటాయి భార్యా పుత్రాదుల ఎడలా చేయాల్సినటువంటి కర్మలు కొన్ని అనుష్ డ్యూటీస్ కొన్ని ఉంటాయి వాటిని చేయటం మానేసి దేవుణ్ణి స్మరిస్తూ కూర్చుంటే ఎక్కడ కూర్చుంది అనే ఒక శంక రావటం సహజం దీనికి సమాధానం రెండు రకాలు డ్యూటీ చేసేప్పుడు కేవలము ఈశ్వరార్పణ బుద్ధిని కలిగి చేసినట్లయితే అది ఈశ్వరుని యొక్క ఆరాధనే కాబట్టి అంటే ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు వీధిలో శుచి చీపురుతో తుడిచేవాడు మున్సిపల్ కార్మికుడు నేను ఈ పనిని సమాజరూపీ పరమేశ్వరుని కొరకు చేస్తున్నాను అని భావనతో కనుక చేసినట్లయితే అతడు తుడుస్తూ ఉన్నా కూడా వీధిని తుడుస్తూ ఉన్నా కూడా అది ఈశ్వరారాధన అవుతుంది దేవాలయంలో కూర్చొని దేవుడికి అలంకారం చేస్తూ లౌకికమైన విషయాలని స్మరిస్తూ ఆ బొమ్మకు అలంకారం చేస్తున్నాడు అనుకోండి దేవుడికి అలంకారం అంటే మరి అంతే కదా లౌకికమైన విషయాలని స్మరించుకుంటూ ఆ దేవుడికి మాలాది చేస్తున్నాడు అనుకోండి జీతం కోసం జీతం ఇస్తారుగా నెల అయ్యేప్పటికీ ఆ పని చేస్తున్నాడు ఆ దేవు స్మరించట్లేదు ఆ లౌకిక విషయాలని స్మరిస్తున్నాడు అది చూడ్డానికి ఈశ్వరారాధన లాగా అనిపించినా అది ఈశ్వరారాధన కానే కాదు కాబట్టి మీరు ఇప్పుడు వంట హౌస్ వైఫ్ ఈ వంట నా భర్తకి పిల్లలకి పెట్టాలి గత ఇరవై ఏళ్ళ నుంచి ఇదే చూస్తున్నాను ఇంకా ఎంతకాలం చేయాలో అనుకుంటూ చేస్తే అది ఈశ్వరారాధన అవదు కానీ భర్త పిల్లలు అతిథి వీళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే ఈశ్వరస్వరూపులే ఈ కర్ కర్మ ద్వారా వారిని ఆరాధిస్తున్నాను ఇది ఈశ్వరార్పణ బుద్ధితోటే చేస్తున్నాను అని భావన ఆ అంబియాన్స్ మనస్సులో ఆ భావన నిర్మాణం కావాలి అది కనక నిర్మాణం అయితే అది వంట వండటము చపాతీలు తయారు చేయటము అది కూడా ఈశ్వరారాధనయే అవుతుంది కాబట్టి సర్వదేశములలో సర్వకాలములలో ఈశ్వరుని స్మరించుట ఎట్లు సంభవముగును అనే ప్రశ్నకి ఇది సమాధానం ఒకటి ఇక రెండవది వెరీ ఇంపార్టెంట్ అదేమిటంటే సర్వదేశ సర్వదా ఎప్పుడు సర్వదా చదువుకో అని పిల్లవాడికి చెప్పారనుకోండి నువ్వు సర్వదా చదువుకో అని యూనివర్సిటీలో జాయిన్ చేసేప్పుడు పిల్లవాడికి చెప్పారనుకోండి అంటే వాడు వెంటనే ఏమన్నా అలా మాట్లాడతారు భోజనం చేయొద్దా అని అడిగాడు అనుకోండి అప్పుడు మీరేం సమాధానం చెప్తారు కానీ స్పిరిట్ అర్థం చేసుకుందా భోజనం చేయొద్దని కాదు భోజనం చేయాలి కానీ సర్వదా చదువుకో అన్నట్లయితే అభిప్రాయం ఏమిటంటే ఆ ఆకాంక్షను కలిగి ఉండాలి పాయింట్ ఏమని నేను సర్వదా ఈశ్వరుణ్ణి స్మరించాలి సర్వదేశములలో నేను ఈశ్వరుణ్ణి స్మరించాలి సర్వకాలములలో నేను ఈశ్వరుణ్ణి స్మరించాలి ఆ విధంగా నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోవాలి అనే ఆకాంక్ష ఉండాలి అంతే అని ఆకాంక్ష ఉండడమే ముఖ్యం అంతేకాని యాస్ సచ్ మీరు వంట భోజనము నిద్ర మానేసి అలాగ ఈశ్వరుణ్ణి స్మరించమని కాదు మీరు యాస్ సచ్ ఇమీడియట్లీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే సర్వకాలములలో ఈశ్వరుణ్ణి స్మరించడం సంభవమే కాదు ఎందుకంటే మీ మనస్సు అలాగా వర్కౌట్ కాదది గురితే చెప్పడానికి ఏముంది చెప్పచ్చు కానీ వర్కౌట్ కాదు కాబట్టి సర్వకాలములలో ఈశ్వరుని స్మరించుట అనుగా అనగా నేను సర్వకాలములలో ఈశ్వరుణ్ణి స్మరించాలి అనే ఆకాంక్షను కలిగి ఉండుట అని అర్థం అలాంటి ఆకాంక్ష ఉండాలి ఇప్పుడు వంద మార్కులకి మ్యాథమెటిక్స్ లో వందకి వంద రావాలి ఆకాంక్ష ఉండాలి పర్వాలేదు కొన్ని డెబ్బై వచ్చినా పర్వాలేదు తప్పు లేదు కానీ ఆకాంక్షల్లో ఉండాలి వందకి వంద రావాలి కొంతమంది ఎలా ఉంటారో తెలిసినా ఆ యాభై వస్తే జాలే దసైనికేగా అని ముందే ప్రారంభంలోనే వీడు ఫిఫ్టీ గివప్ చేసేస్తాడు అది చాలా తప్పు యాభై రావడం తప్పు కాదు యాభై వస్తే చాలు అనుకోవడమే తప్పు అలాగే సర్వకాలములలో ఈశ్వరుని స్మరించలేకపోవడం తప్పు కాదు అది మీ అధీనంలో ఉండదు మనస్సు దాని ప్రవాహంలో పోతూ ఉంటుంది కానీ సర్వకాముల సర్వకాలములలో నేను ఈశ్వరుని స్మరించాలి అనే ఆకాంక్ష లేకపోవడం తప్పు చాలామంది అటువంటి ఆకాంక్షను పెట్టుకోరు ఎలా ఉంటారు పొద్దున్న పూజ చేసాం కదండి ఇంకే పూజ ఇంకేమిటి ఈశ్వరుడు ఈశ్వరుడితో అపాయింట్మెంట్ పెట్టుకుంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈశ్వరుడికి అపాయింట్మెంట్ ఆ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు నోరు వాయాలేని వాడు ఎలాగోను నోరు కూర్చుంటాడు అలాగే కూర్చోవాలంటే ఇంకా మన జీవితంలో ఇంటర్ఫియర్ కాకూడదు పైగా మన ప్రోగ్రెస్ మన లౌకిక సంసార విషయాలను ఈశ్వరుడు సపోర్ట్ చేయాలి అని అనుకుంటా అది దోషం కాబట్టి ఆ సూక్ష్మమైన విషయాన్ని గుర్తించాలి భాష్యం అనన్యా ఇది అనన్యా అపృథగ్భూతా అృథగ్ భూతాహ అది సో మరి భాష్యకారులు అలా మాట్లాడతారు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను దేవాలయానికి వెళ్ళాలి ఈశ్వరుణ్ణి దర్శించాలి ప్రదక్షిణ అది చేయాలి ప్రసాదం అది యోగ్యమైన విధంగా తీసుకోవాలి కానీ ఈశ్వరుణ్ణి భిన్నంగా మాత్రం భావన చేయకూడదు ఔట్వర్డ్లీ అంటే బాహ్యంగా చూసినట్లయితే నేను ఎక్కడ ఉన్నాను ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు దూరంగా ఉన్నాడు అని అనిపిస్తోంది భావన కూడా లోపల హృదయంలో కూడా నాయ ఇంకా పరిచ్ఛేద భావము కలదు నేను లిమిటెడ్ పర్సన్ అనునే అభిప్రాయం ఈశ్వరుడు సర్వజ్ఞుడు నేను అల్పుడను అనే భేదబుద్ధి నాయన్ను ఇంకా ఉన్నది కానీ ఎప్పటికైనా ఈ భేద పోతుంది అని అనుకుని మనం ఆరాధించాలి తర్వాత నా చేత ఆరాధింపబడే ఈశ్వరుడు బాహ్యము నుండి ఆరాధిస్తూ ఉన్నప్పటికీ నా హృదయంలోనే ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలుసుకుని అలా భావన చేస్తూ ఆరాధిస్తాడు అంతేగాని ఈశ్వరుడు వేరు నేను వేరు అనే ఎక్స్ట్రీమ్ గ్లూబలిజం అంటా ద్వైతాన్ని ఆ పరాకాష్ఠకి విధంగా అదే భక్తి అంటే అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు కాబట్టి అనన్య భక్తి అంటే నేను భక్తి చేసుకున్నాను కానీ ఏ ఈశ్వరుని ఏడలో నేను భక్తి చేస్తున్నానో ఆ ఈశ్వరుడుకు నాకు అభేదమే అని అనన్య అన్యుడు కాదు ఈశ్వరుడు భక్తి చేసే ఈశ్వరుడు అన్యుడు కాదు ఆ విషయాన్ని మనం గుర్తించాలి పృథక్ భూతుడు కాదు ఈశ్వరుడు నాకంటే భిన్నంగా లేడు ఈశ్వరుని నేను లేను అని తెలుసుకుంటూ ఆరాధన చేయాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అలాగే భావన చేయాలి ఈశ్వరుణ్ణి హృదయంలో దర్శించే ప్రయత్నం చేయాలి ఈశ్వరు హృదయం అంటే అహం అహమంశలో ఈశ్వరుణ్ణి దర్శించాలి తప్ప విధమంశలో చూస్తే సరిపడుతుంది అనుకోకూడదు ఇదవంశలో ఈశ్వరుణ్ణి చూస్తే సరిపడదు చూడమంటే భావిస్తే సరిపడదు అహంశలో తప్పనిసరిగా ఈశ్వరుణ్ణి భావన చేయాల్సి ఉంటుంది దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ఆ విధంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది దేవాలయానికి వెళ్ళినా ఇంట్లో దేవుణ్ణి పూజ చేసినా అభ్యాసం చేయాల్సిన పద్ధతి అది భావన అలా ఉండాలి ఇంతా భావనే ఫిజికల్గా చేయాల్సిందే ఉంటుంది ఇప్పుడు దేవుడు మీరు భిన్న భిన్నంగా ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తారు లేదు ఒకటే అప్పుడు ఏం చేస్తారు ఏముండదు నిలబడవు దండం పెడతారు అంతేగా ప్రసాదం తింటారు దీనికోసం భావన ముఖ్యం పరం నారాయణం మాం ఆత్మత్వేనగత సంత అది అనన్యా అంటే మళ్ళీ దాంట్లో మొహమాటం ఏం లేదు నిశ్శంకంగా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు ఆ పరం దేవం సుప్రీం ఈశ్వర సర్వాతిశాయి ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వ శక్తిమంతుడు పరం అంటే అర్థం అటువంటి ఆ దేవుడు ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఆ నారాయణుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని అని ఆ విధంగా అని స్వీకరించువారై ఆత్మత్వేన గతా గత అంటే పొందుతా పొందుట అంటే జ్ఞానం గతి గతి అంటే జ్ఞానం అనర్థం సో ఆ విధంగా అలా తెలుసుకోవాలి ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఆ ఎదురుగా వెంకటేశ్వర స్వామి అన్న దక్షిణామూర్తి అన్నా పెట్టండి ఆ విధంగా ఈశ్వరుడు నా గలడు అలాగా దర్శించాలి అలా ఆరాధించాలి నేను ఊరికే ఇలా చెప్తూ ఉంటాను గట్టిగా ఎందుకు చెప్తానంటే సమకాలైన సమకాలీన హిందూ సమాజంలో ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి సందర్భంలో జ్లూబలిజం ద్వైతం చాలా బలంగా పెరిగి ఎక్స్ట్రీమ్ జ్లూబలిజం బాగా పెరిగిపోయి దాని హిందూ ధర్మము బలహీనత ఏర్పడింది మీరు అనొచ్చు హిందూ ధర్మానికి బలహీనత ఎలా ఉందని ఎలా చెప్పగలరు మీరని క్రిస్టియన్ మిషనరీస్ హిందువులను చాలా అలవోకగా తేలిగ్గా డబ్బులు ఇచ్చేసి డబ్బులు లేకపోతే టీవీ సెట్లు ఇచ్చేసి మార్చేస్తూ ఉంటారు క్రిస్టియా సో ఎలా అయితే టీవీ సెట్లు మేము ఇస్తున్నామని పొలిటీషియన్స్ ఎలా అయితే టీవీ సెట్లు లేకపోతే మరోటి ఇచ్చేసి ఓట్లు దండుకుంటారో ఆ విధంగా క్రిస్టియన్ మిషనరీస్ కూడా టీవీ సెట్స్ లేకపోతే ఏవో చిన్న చిన్న బహుమానాలు డబ్బులు ఎర్ర చూపి హిందువులని క్రిస్టియానిటీలోకి మార్చేస్తారు ఏమిటి డిఫరెన్స్ ఇప్పుడు రామరాము రామ రామ్ అనడానికి క్రీస్తు క్రీస్తు క్రీస్తు అనడానికి తేడా ఏ ఉంది క్యా ఫరక్ తేడా ఏమీ లేదు కానీ ఆ కన్వర్షన్ ఈజ్ ఏ పొలిటికల్ కన్వర్షన్ విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అది ఎందుకు చేయగలుగుతున్నారు ఈ ప్రపంచంలో హిందువులను అంత తేలికేలాగా చేయగలుగుతున్నారు అంటే హిందూ ధర్మంలో బలహీనత వచ్చిందనమాట ఏమిటి ఆ బలహీనత బహుశా ఆ ఫిలాసఫీకి దూరం అయిపోయి ఎక్స్ట్రీమ్ డ్యోమలిజం పెట్టుకోవడం మూలంగానే అక్కడ ఎక్కడైతే దేవుడికి జీవుడికి భేదం ఎప్పుడైతే బలంగా వచ్చేసిందో అప్పుడే జీవుల్లో మళ్ళీ అనేక భేదాలు వచ్చేసి సమాజము విఘటితమయ్యి ఉండుట చేత ఈ విధంగా విధర్మీయులు మనపై దురాక్రమణ చేయగలుగుతున్నారు అని మహాత్ముల యొక్క ఉద్దేశ్యం నేను అలా విన్నాను పెద్దలు చెప్తుంటే నాకు కూడా అలా అనిపించింది అందుకోసం సమకాలీన హిందూ సమాజంలో హిందూ ధర్మంలో ఒక బలహీనత వచ్చింది అని నేను అన్నాను నేను నిందిస్తున్నానని మీరు అనుకోవద్దు ఉడికే ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ సో అలాంటి బలహీనత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ద్వైతం నుంచే వచ్చింది అని పెద్దల యొక్క అభిప్రాయం కాబట్టి మనం ఆ విషయాన్ని గుర్తించాలి అందుకోసం గుర్తించటం ఆవశ్యకం కనుక ఇటువంటి సందర్భం చెప్తూ ఉంటాను దాన్ని మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి నారాయణుడు అంటే మిస్టర్ నారాయణ సిటింగ్ ఇన్ వైకుంఠ మిస్టర్ నారాయణ కేర్ ఆఫ్ వైకుంఠ అని కాదు దట్ ఈజ్ నాట్ ది వే టు లుక్ అట్ థింగ్ నారాయణ అన్నది ఫిక్స్డ్ నేమ్ ఏమీ కాదు అది రూఢి నామం కాదు అది యోగ నామం నామ రూపముల అతీతమైన భగవంతుడికి మీరు నామే పెట్టాల్సి వస్తే నామం అంటే ఇది కాదు పేరు నామం పెట్టడం అంటే ఇది అనుకున్నారా పేరు పెట్టుట సో నామే పెట్టాల్సి వస్తే నారాయణ అని పెట్టవచ్చు ఎందుకని నారాహ అయనం ఎస్య నారాహ అంటే మానవులు అయనం నివాసస్థానము ఎవనికోవాడు నారాయణ అంటే మానవుల హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఆయనకి నారాయణ అంతే అటువంటి నారాయణుణ్ణి ఆత్మరూపంగా తెలియవారై అనన్యా అంటే చింతయంత మాం ఏ జనా కాబట్టి నన్ను చింతన చేస్తారు దీని మీద నేను నిన్న విస్తారంగా చర్చించాను సంసారులు లౌకిక విషయాలని శత్రుమిత్ర ధన భోగ ఇత్యాది విషయాలని చింతన చేస్తారే తప్ప ఈశ్వరుణ్ణి చింతన చెయ్యరు ఇది సంసారం దోషం అయితే మరి సంసారంలో ఉండే శత్రుమిత్రాది ధన ధాన్య కనక వస్తు వాహనాది చింతనను మానేసి ఈశ్వర చింతన చెయ్యాలి అంటే మీరు ఒక త్యాగాన్ని చేయాల్సి ఉంటుంది ఒకటి త్యాగం చేస్తే కానీ ఇంకోటి పట్టుకోవడం కుదరదు ఇది అతి తెలివితేటలు అంటారు అతి తెలివితేటలు అంటే ఇది పట్టేసుకుంటాను అది పట్టేసుకుంటాను అలాంటి అతి తెలివితేటలు పనికి రావు సో ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి హై విడిచిపెడితే కానీ ఇంటర్మీడియట్ కాలేజీలో చేరడం కుదరదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాక కూడా ఏముందు నేను టెన్త్ క్లాసు చదివేస్తాను ఇంటర్మీడియట్ చదివేస్తానంటే అలా చే అలా ఒప్పుకోరు కాబట్టి ఇటువంటి అతి తెలివితేటలు ఏమిటి ఇటు సంసారము చేసేస్తాం అటు దేవుణ్ణి కూడా చిక్కబట్టేస్తాం ప్రార్థనలు చేసేసి ఏముందో రెండు స్తోత్రాలు చదివేస్తే ఆయన పడిపోతాడు బుట్టలు అని ఇలాంటి అతి తెలివితేటలు వర్కౌట్ కావు కాబట్టి తెలివితేటలు ఉండాలి అతి తెలివితేటలు ఉండకూడదు తెలివితేటలు ఏమిటి సంసారచింతన మానివేసేయాలి ఎందుకని ఈశ్వర చింతన చెయ్యాలంటే సంసార చింతన మానేయాలి ఇదేనా ఒకటి అదేనా ఒకటి తూర్పు వెళ్ళాలంటే పడమట వెళ్ళకూడదు శంకరుల దృష్టాంతం తూర్పుకు వెళ్ళాలంటే పడమరు వైపు వెళ్తూ తూర్పుకు వెళ్ళాలి తూర్పుకు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు కాబట్టి సంసార చింతనను విడిచిపెట్టి ఈశ్వర చింతనను పట్టుకోవాలి పట్టు అది పట్టుబడుతుంది దట్ ఈస్ ది వెయిట్ హ్యాస్ టు బిడాన్ మరైతే సంసార చింతనను విడిచిపెట్టుటకే సన్యాసము అని పేరు చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ కాబట్టి భగవద్గీతలో సన్యాసము అంటే భార్యా పిల్లల్ని విడిచిపెట్టి ఏదో కాషాయమరం ధరించమనే అర్థం కాదు అంటే అలా ధరిస్తే తప్ప అభిప్రాయం కాదు అలా ధరించి వాళ్ళు అదే ఒక పద్ధతిగా చేస్తారు అది వేరే సంగతి అందరూ మానసికంగా ఇన్స్పిరిట్ మనందరం సన్యాసులం కావచ్చు కావాలి ఇప్పుడు గృహస్థులు సన్యాసులుగా జీవించవచ్చు జీవించాలి సపోజ్ కాషాయాంబరం వేసుకుని గృహస్థుల ఎక్కువ సంసారం ఎత్తిరి ఆ కాషాయం ఉపయోగం ఏంటి కాషాయం వేసుకుంటే ఏమైందండి వట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇంట్ యూ డోట్ గెట్ యూ డోంట్ గెట్ ఎనిథింగ్ అవుట్ ఆఫ్ ఇంట్ వర్త్ వైలు ఏమీ లభించదు కాషా ఇంకా అది ప్రజల్ని ఇంప్రెస్ చేయటం కాదుగా అక్కడ కాబట్టి మానసికంగా త్యాగం చేయాలి అది సన్యాస శబ్దాన్ని సన్యాస అంటే త్యాగం అర్థం సో కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నారు సన్యాసిన పర్యపాసతే మీరు సన్యాసులై ఈశ్వరుణ్ణ సన్యాసులు కాకుండా ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధించగలరు ఆరాధించలేరు సన్యాసులు కాలేదంటే మీరు సంసారాన్నే ఆరాధిస్తూ ఉంటారు సన్యాసులై ఈశ్వరుని ఆరాధించాలి అంటే చిత్తత్యాగ ఏమో సంసార త్యాగ అని సూత్రం చిత్తంలో సంసారమునుందరే ఆసక్తిని అంటే రాగమును రాగంతో పాటు ద్వేషాన్ని కూడా విడిచిపెట్టి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అంటే చూడండి సకామంగా ఈశ్వరుణ్ణ్ణి ఆరాధించటము ఎంతటి అవివేకమో చూసారా ఎందుకంటే సకామా అంటే ఈ సంసారాన్ని గట్టిగా పట్టుకున్నాడు అని అర్థం వదిలిపెట్టకపోవడం మాట దేవుడు సంసారంలో ఇంకా ఇవ్వేవో కావాలని కూడా కోరుతున్నాడు అనమాట సకామా అంట ఇంకోవైపున ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాను ఉంటాడు డాన్ దానికి శాస్త్ర శాస్త్రంలో అనుజ్ఞ ఉంటుంది కానీ గీతా సందర్భంలో అది పద్ధతి కాదు కాబట్టి సంసార త్యాగం చేసి మానసికంగా అంటే మనస్సులో రాగద్వేషాలను విడిచిపెట్టి ఈశ్వరుణ్ణి ఉపాసన చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ టు వే టు బిడ్డన్ ఆకాంక్ష కలిగి ఉండాలి వెంటనే ఆ మీరు ఇంక వేళ సెటిల్ అలా కాదు ఆకాంక్ష నేను ఈ సంసార చింతనను విడిచిపెట్టేసి ఈశ్వర చింతన చేస్తూ విశేష జీవితాన్ని నేను గడపాల్సిమా అని ఆకాంక్ష పెట్టుకోవాలి చాలామంది ఆకాంక్ష పెట్టుకోరు దాంతో వాళ్ళ జీవితము సంసారంలోనే అలా సాగిపోతూ ఉంటుంది ఆకాంక్ష ఉండదు అప్పుడప్పుడు ఈశ్వరుడు గుర్తుకొస్తాడు ఎప్పుడు గుర్తుకొస్తాడు తెలిసిన ఈశ్వరుడు సంసారంలో మీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఈశ్వరుడు గుర్తుకురాడు పైగా సంసారంలో అనుకూలంగా ఉన్నప్పుడు ఒక జోస్ ఒకటి నిర్మాణం అవుతుంది జోస్ అంటే ఏంటంటే ఉత్సాహం అని కదా జోస్ హిరిట్ సో అన్ని అనుకూలంగా ఉన్నాయనుకోండి ఒక జోస్ వస్తుంది ఒక ఉత్సాహం కలుగుతుంది ఈ లోపల ఈ ఉత్సాహంలో మరింత ఎక్కువగా సంసారంలో మీరు ముందుకు అడుగు వేస్తే పెద్ద దెబ్బ తగ్గుతుంది బొప్పు కట్టినట్టు అప్పుడు ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు గుర్తుకొచ్చి వయస్సు అప్పుడు వయస్సు కూడా దేహం దేహం అంటే తనే అనుకుంటూ ఉంటాడు ఏదో ప్రారంభం కదా సో నా వయస్సుని వయస్సు కూడా గుర్తు చేసుకుంటాడు గుర్తు చేసుకుని ఇంకెంతో కాలం లేదని మనం దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటాడు సో అలాగా రెండు అడుగుల ముందుకి మూడు అడుగులు వెనక్కి అలా ఉంటుండాలి అలా ఉపయోగం మనం ఉత్సాహంగా ఉండగానే ఆరోగ్యంగా ఉండగానే ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నం కాకముందే మనం సంసారాన్ని త్యాగించగల వార్ధక్యం వచ్చిన తర్వాత నేనేమో సంసారాన్ని అని కాదు సో యువకుడుగా ఉన్నప్పుడు త్యాగం చేస్తేనే శోభ అలాగే అన్ని ఆరోగ్యంతో దృఢంగా ఉన్నప్పుడే సంసార చింతనని విడిచిపెట్టి నేను ఈశ్వర చింతనలో గడుపుతాను అని నిశ్చయించుకోవాలి లౌకికులు ఎలా ఉంటారంటే సంసార చింతనతోటే ఉంటారు వయస్సు మీద పడుపుతూ ఉంటుంది అయినా కూడా సంసార చింతనే కొనసాగిస్తూ ఉంటారు అది చాలా దోషం దాంట్లో చాలా ని గలదు అని పాయింట్ అవుట్ చేయటం తాత్పర్యం అటువంటి వాళ్ళు వాళ్ళకి ఇక్కడ శంకర్లో టైటిల్ ఇస్తున్నాడు ఏమని తేషాం పరమార్థ దర్శినాం అదిగో వాళ్ళండి పరమార్థము యొక్క దర్శనము గలవారు పరమార్థము అంటే ఏది సత్య వస్తువు దాన్ని పరమార్థము అదే ఈశ్వరుడు ఈశ్వరుడే పరమార్థము ఆ పరమార్థమును ఎలా దర్శిస్తారంటే ఈ సంసారము మిథ్య దీంట్లో మనం పొందదగ్గది ఏదీ లేదు మనం సంసారంలో ఉండాలి కానీ శ్రీరామకృష్ణుడు వారు చెప్పినట్లు సంసారం మనలో ఉండకూడదు పడవ నీటిలో ఉండాలి కానీ నీరు పడవలో ఉండకూడదు కాబట్టి సంసార చింతన మనం విడిచిపెట్టాలి మనం ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా చింతన చేస్తూ ఉండాలి అనే ఆకాంక్ష ఎవరైతే పెట్టుకుంటారో వారి ఆకాంక్ష వెనుక ఉన్నది జ్ఞానము పరమార్థ దర్శనము వలదు అందుగురించే అటువంటి అద్భుతమైన ఆకాంక్షను వారు కలిగి ఉన్నారు అటువంటి మహాత్ములకు ఇంకా ఎలా ఉంటారు వారు నిత్యాభియుక్త సతత అభియోగినా అభియోగము చిత్త ఏకాగ్రత చిత్తమును ఒకే దానిపై నిలుపుట ఇక్కడ ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరునిపై నిలుపుట అంటే మీరు ఏదైనా కర్మ చేసుకుంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాం కర్మని వంట పండితే ఈశ్వరార్పణ బుద్ధి పాఠం చెప్తే ఈశ్వరార్పణ బుద్ధి సో అలా చేయాలి కర్మని సో గీతకి గీత యొక్క ప్రాధాన్యమేది లోకంలో అర్చన అనేది ఉన్నది అర్చన అంటే ఈశ్వరుని యొక్క ఒక ప్రతిమను లేకపోతే ప్రతిష్ఠించి దానిని పుష్పాదులతో పూజించుట అర్చన అంట అందులో దేవాలయానికి వెళితే అర్చన టికెట్ కూడా ఇస్తారు అర్చన ఏ అర్చన మీరు చేశారో దానికి తగ్గించి టికెట్ ఇస్తారు వెరీ ఇంట్రెస్టింగ్ ఎనివే కానీ గీతలో అభ్యర్చన అన్నది ఒకటి చెప్పారు అర్చన పైది అభ్యర్చన అది అంటే అది ఉపసర్గ ప్రిఫిక్స్ అది ఆ మీనింగ్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది ఆ మీనింగ్ని ఇంకా పెంచుతుంది అనమాట అభ్యర్చన అదేమిటి స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధింధటి మానవ ఆ ఈశ్వరుణ్ణి అర్చన చేశారు మంచిది చేయండి కూడా కానీ అభ్యర్చన మాట ఆలోచించండి అర్చనతో సరిపెట్టేయకుండా అభ్యర్చన చేయాలి అది ఎలాగా నీ ధర్మాన్ని నీవు అనుష్ఠించుటద్వారా నీ కర్తవ్యాన్ని నీవు చేయుటద్వారా ఆ కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని చేస్తే ఈశ్వరుణ్ణ ఆరాధించినట్లు ఎలా అవుతుంది అంటే ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాసక్తి లేకుండా మీరు కర్తవ్యాన్ని అనుష్ఠించినట్లయితే అది ఏమవుతుంది ఈశ్వరార్చనైపోతుంది అదే కదా నేను ఇందాక చెప్పిన దృష్టాంతం మున్సిపల్ కూలీ కూడా వీధిని తుడిచేవాడు కూడా ఆ సమాజ సేవా దృష్టితో కనుక చేస్తున్నట్లయితే అది ఈశ్వరార్చనైపోతుంది ఒకసారి నేను ఎక్కడో ఒక హాస్పిటల్కి వెళ్ళా ఎవరినో ఒక పేషెంట్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నర్సు బాత్రూమ్ క్లీన్ చేస్తాను నర్స్ జనరల్ గా నర్సులు బాత్రూమ్లు క్లీన్ చేయరు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వేరే ఉంటారు ఎంప్లాయీస్ వాళ్ళు కనపడరు మీరు ఎక్కడో ఇళ్ల దగ్గర ఎక్కడో ఉంటారు బాత్రూములు క్లీన్ చేసి చోట వాళ్ళు ఉండరు వాళ్ళు వారానికి ఒకసారి వస్తారు గాంధీ కాబట్టి నా అభిప్రాయం ఏది కాదు క్లీనింగ్ స్టాఫ్ వాళ్ళు ఎప్పుడైనా వారానికి ఒకసారి వచ్చి సొంతకాల వారం రోజులు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు నా పాయింట్ పట్టుకోకుండా ఇంకేవేవో పట్టుకుంటే ఎలాగండి సో పోన్ అది కాదు ఈమె నర్స్ ఆమె బాత్రూమ్ క్లీన్ చేస్తోంది అంటే ఆ క్లీనింగ్ స్టాఫ్ వచ్చి వెళ్లిపోయారు ఆ క్లీనింగ్ సరిపడలేదు ఆమె దృష్టిలో ఆమె అనుకోకుండా బాత్రూమ్ చూసింది క్లీనింగ్ సరిపడలేదు ఆమె క్లీన్ చేస్తుంది నేను అనుకోకుండా ఆమెను ఆ పేషెంట్ సందర్భంలో ఆమెను కలవడం జరిగి ఏమా మీరే క్లీన్ చేసేస్తున్నారు బాత్రూమ్ అని అన్న అంటే ఆ మంది ఆమె క్రిస్టియన్ మెడలో సిలువో ఒకటి వేళలాడుతోంది ఆ మంది క్రైస్క్ ఈజ్ గోయింగ్ టు యూస్ దట్ బాత్రూమ్ అండి అంటే ఆ బాత్రూమ్ని క్రీస్తు మహాశయుడు వాడబోతున్నాడు ఉపయోగించబోతాడు అని నాకు అర్థమైపోయింది వెంటనే ఆ క్రీస్తు ఎక్కడ పడతాడండి వీళ్ళేగా పడేదని నేను అడగల అలాంటి చిల్లర ప్రశ్న నాకు తెలిసిపోయింది ఆమె యొక్క స్పిరిట్ దట్ ఈస్ కాల్డ్ విశ్వరార్పణ బుద్ధిండు వాళ్ళు దట్ ఈస్ ది స్పిరిట్ అలా ఉండాలి ఇప్పుడు ఆవిడ డ్యూటీ కాదు అది అయినా కూడా దాన్ని క్రీస్టు వాడబోడుతున్నాడు అంటే సెయింట్ పౌల్ చెప్పాడు ప్రతి మానవుని హృదయంలో ఒక తెర ఉంటుండే ఆ తెరని మీరు ఎత్తి చూడగలిగితే లోపల క్రీస్తు ఉంటాడు అని చెప్పాడు ఈశ్వర స్వర్వ భూతానాం హృదయర్జున తిష్టతి అని శ్రీకృష్ణుడు చెప్పిందే క్రిస్తు క్రీస్తు చెప్పాడు ఇక్కడి నుంచే వెళ్ళింది అక్కడికి ఆయన గీత స్వరూపుని చెప్పిన మాట అదే సో అది ఆవిడ మనస్సుకి అది ఆవిడ బాగా మనస్సులో పెట్టుకుంది అందుకోసం ఆవిడ బాత్రూమ్ క్లీన్ చేస్తుంది ఎందుకంటే క్లీన్ గా లేదు ఎవడో పేషెంట్ వాడబోతున్నాడు ఆ మాతృమ్ని పేషెంట్ అని అనుకోదాన్ని తీస్తే వాడబోతున్నాడు అది ఈశ్వరారాధన ఈశ్వరారాధన అంటే మీరు వెళ్ళిపోయి పూజాగృహంలో కూర్చొని ఎలాగ పూలు గంట సేపు చేసేస్తే అయిపోతుందా అవుతుండే కాదని నేనంటా అవుతుండే కానీ అది అర్చన ఇది అభ్యర్చన వెరీ బిగ్ థింగ్ ఇట్ ఇల్ కాబట్టి ఆ విధంగా నిత్య అభియుక్తత్వము సర్వకాలముల ఎందు మనస్సును ఏకా ఈశ్వరునిపై ఏకాగ్రము చేయుట చేస్తున్న పని ఏదైనా అవ్వచ్చు ఉంటున్న స్థానం ఏదైనా కావచ్చు ఈశ్వరుని మనస్సును ఏకాగ్రము చేయుట ఇది వెంటనే మీరు నేను చేయలేకపోవచ్చు కానీ ఇది ఒక ఆకాంక్ష కింద ఉండాలి ఉన్నట్లయితే ఒక యాస్పిరేషన్ ఉన్నట్లయితే అది మనిషి జీవితంలో చక్కని పరివర్తనని తీసుకొస్తుంది మనకు కావాల్సింది ఏమిటో తెలుసునండి మరిన్ని పూజలు మరిన్ని దానాలు ధర్మాలు తీర్థయాత్రలు కాదు మనకు కావాల్సింది మనకు అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే పరివర్తన అంతరంగ పరివర్తన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అది అది కావాలి అది ముఖ్యం అది మీరేమో ఈ రొటీన్ రిచువల్స్ని పెంచుకుంటూ పోతానంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ కాబట్టి ఆ పరివర్తన వచ్చే విధానం మనం చర్చ ఉన్నాం అటువంటి జ్ఞా భక్తులు ఈ జ్ఞా ఈ భక్తిలో జ్ఞానం ఎక్కువ ఉంటుంది దీన్ని భక్తి అనాలా జ్ఞానం అనాలా అర్థం కాదు నిజానికి జ్ఞానానికి భక్తికి తేద లేదు కాబట్టి ఇటువంటి జ్ఞానులకు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ యోగక్షేమాల మాట ఏమిటి అక్కడికి వచ్చాను అక్కడ వాళ్ళ యోగక్షేమాలని నేనే చూస్తాను అందరి యోగక్షేమాలని ఈశ్వరుడే చూస్తాడు కానీ అజ్ఞానులు మా యోగక్షేమాలని మేమే చూసుకుంటున్నాము అనుకుంటారు కానీ వీళ్ళు జ్ఞానులు కనుక వీళ్ళ యొక్క దృష్టిలో వాళ్ళ యోగక్షేమాలని ఈశ్వరుడే చూస్తున్నాడు అని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి యోగక్షేమం మహామ్యహం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అది ఒక అభిప్రాయం అది ఒక వే ఆఫ్ లుకింగ్ ఎట్ దట్లస్ దానికే ఇంకొక రకంగా దాన్ని తెలుసుకోవచ్చు అదేంటంటే చూడండి ఈ సృష్టి ఎందు ఈ జగత్తునందు ఈశ్వరుడు ఈ ప్రకృతి యొక్క ధార రూపంగా లేదా కర్మ యొక్క ధార ధార అంటే ప్రవాహం ఆ రూపంగా ఒక వ్యక్తి ఇండివిజువల్ సందర్భంలో ప్రారంభము యొక్క ధార లేక ప్రవాహము ఆ రూపంగా ఈశ్వరుడే ప్రకటమవుతూ ఉంటాడు కాబట్టి దానే దానేపై లిక్కాహువాహే కానీ వాళ్ళే కాంటారు చూడండి సో సంథింగ్ లైక్ దాట్ కనుక ఈశ్వరుడే మన యొక్క యోగక్షేమములను టేక్ కేర్ చేస్తాడు నిజానికి యోగక్షేమముల వ్యామోహంలో పడ్డవాడు ఆధ్యాత్మ జ్ఞానాన్ని చేరుకోలేదు అని ఎందుకంటే వాడికి ఎంతసేపటికి లేనివి సంపాదించుకోవాలి యోగము ఉన్నవాటిని కాపాడుకోవాలి క్షేమము ఈ రెండు కార్యక్రమాల్లో వీడు పడిపోయాను కదా లేనివి సంపాదిస్తూ ఉండాలి ఉన్నది దాచుకుంటూ ఉండాలి ఉన్నది కాపాడుతూ ఉండాలి ఎందుకంటే వీటిని కాపాడడం చాలా కష్టం ఇప్పుడు ధనం ఉందనుకోండి దానిని కాపాడటం చాలా కష్టం పాదరసాన్ని ఓ చోట మీరు నిలబెట్టగలుగుతారేమో కానీ ధనాన్ని నిలబెట్టలేరు అది చాలా చంచలం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది వెళ్ళిపోకుండా పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి చాలా ఇబ్బంది గాలిని మూటగట్టగలుగుతారేమో కానీ ధనాన్ని నిశ్చలంగా అట్టేపెట్టలేరు ఎందుకంటే లక్ష్మి చాలా చంచలమైనది దాని స్వభావం అది అదొక చాలా పెద్ద కార్యక్రమం అయిపోతుంది మీరు ఇవన్నీ నేను దాచిపెట్టుకోవాలి అని మీరు అనుకుంటే చాలా పెద్ద కార్యక్రమం ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే దేహ కరిగిపోతుంది వీడు శ్మశానానికి యాత్ర కట్టేస్తాడు అన్నీ ఇక్కడే పడి ఉంటాయి ఏది రాదు అన్నీ ఇక్కడే ఉంటాయి పైగా అన్ని పోవేసి పెడితే తరువాతి వాళ్ళు దెబ్బలు ఆడుకుంటారు ఇది ఇండియాలో ఇదో పెద్ద దోషం నేను సొసైటీలో ఉంది సమస్య అమెరికాలో బెనెట్ అనే ఒక ధనికుడు ఉన్నాడు బెనెట్ అతని పేరు పూర్తి పేరు నాకు గుర్తులేదు అతను చాకోటేశ్వరుడు ఒక కోటికి ఈశ్వరుడు కాదు కోటీనాం ఈశ్వర అనేక కోట్లకు ఈశ్వరుడు కోట్లకు పడగలెత్తిన ధనికుడు అమెరికాలో అమెరికాయే సంపన్న దేశం ఆ సంపన్న దేశంలో అందరూ ఈ ధనికులను కీర్తిస్తూ ఉంటారు దాన్ని బట్టి మీరు ఆలోచించారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ధనికుడు అమెరికాలో ధనికుడు ఓకే సో అతను ఏమన్నా అతనికి అనేక కోట్ల సంపద కలదు అక్కడ సంపద అంతా వైటే ఉంటుంది వైట్ టు బ్లాక్ ఇలాంటి సమస్యలు ఉండవు వైటే ఉండదు బ్లాక్ అనేది ఉండదు అసలు మీకు మీకు చెప్తే ఆశ్చర్యంగా అనిపించవచ్చు నో బ్లాక్ ఎనీవే అతను ఏం చేశాడంటే తన సంపదనంతని కూడా తన అనంతరము దాన ధర్మాలకి రాసేసాడు ఏమీ ఇవ్వలేదు కొడుకులకి కూతురికి ఏమీ ఇవ్వలేదు వాళ్ళకి చెప్పాడు మీకు నేను విద్య సంస్కారము ఇచ్చానుగా చదువులు చదివించాను వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నేను సంపాదించినట్టుగానే మీరు కూడా సంపాదించుకుని హాయిగా మీరు వాడు మీరు ఎంజాయ్ చేసుకోండి మీ సంపదను మీరే సంపాదించుకోండి నేను సంపాదించినది మీకెందుకు అని వాళ్ళతో చెప్పాడు అంటే వాళ్ళు సరే అన్నారు వాళ్ళు చూడండి వాళ్ళు ఎంత బుద్ధిమంతుగా మన దగ్గర అయితే వెంటనే పవర్ ఆఫ్ అటార్నీ ఒకటి పెట్టి సూట్ ఒకటి వేస్తాడు కోర్టులో సో వాళ్ళు ఒప్పుకున్నారు కొడుకు కూతురు ఏదో ఉన్నట్టున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఆయన సంపద అంతా రాసి ఇచ్చేశాడు ఏదో తన జీవితానికి కావాల్సిన ఒక చిన్నది పెట్టుకున్నాయి సంపద అంత రాసి